السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الذي انذرنا من النار وارسلنا القران ينذرنا من كل شر يدخلنا في النار والصلاه والسلام على خير خلقه بشير ونذير اما بعد మహాశివులారా రుజుమార్గం టీవీ ప్రేక్షకులారా మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం పలుకుతూ ఈనాటి శీర్షిక కొంతపాటిగా కొందరికి విచిత్రంగా ఏర్పడవచ్చు కానీ చాలా ముఖ్యమైన శీర్షిక అదేమిటి నరకం నరకం పెడబొబ్బులు నరకం నరకం నుండి హెచ్చరిక నరకం దాని నుండి రక్షింపబడటానికి నినాదాలు ఇవి అని ఆలోచిస్తున్నారా మహాశివులారా ఏ విషయం ఎంత భయంకరంగా ఉంటుందో మన కొరకు ఎంత నష్టకరమైనదిగా ఉంటుందో దాని గురించి అంతే ఎక్కువగా హెచ్చరిస్తూ ఉండడం కూడా తప్పనిసరి ఇది మన స్వభావంలో ఉన్న విషయం మనం మన తల్లులను చూడలేదా మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే సందర్భంలో ఒకవేళ తొలిసారిగా బండి వేసుకొని వెళ్తున్నట్లయితే తొలిసారిగా ఇంటి నుండి మన గ్రామం నుండి వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వేరే గ్రామానికి ప్రయాణం చేసే వాళ్ళమైతే ఇంత ముద్దుగా మనకు బోధనలు చేస్తూ ఫలానా వాటికి దూరంగా ఉండాలి ఫలానా వాటికి దగ్గరగా వెళ్ళకూడదు ఫలానా చెడు విషయాల నుండి నీవు జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా ఎలా మనకు హెచ్చరికలు కూడా ఇస్తూ ఉంటుంది మన తల్లి మహాశివులారా మన తల్లి కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా మనపై కరుణించే ఆ సృష్టికర్త మనం కూడా నరకంలో పోకూడదని ఎన్నో సార్లు ఎన్నో సార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రతీ కాలంలో ఏ ప్రవక్త వచ్చినా నరకం నుండి తమ జాతి వారిని హెచ్చరించారు కురాన్లో సైతం మీరు ఒకవేళ శ్రద్ధతో చదివారంటే పారాయణం చేశారంటే ండి మీరు భయపడండి నరకం నుండి మీరు తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేయండికు నారా మిమ్మల్ని మీరు మీ సంతానాన్ని నరకం నుండి రక్షించుకోండి ఈ విధంగా ఎన్నో సందర్భాలలో అల్లాహుతాలా నరకం నుండి మనల్ని హెచ్చరించాడు అంతేకాదు ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసలం హదీథు గ్రంథాల్లో మనం ఈ శీర్షికకు సంబంధించిన హదీసులను చూస్తే చిత్రం ఏర్పడుతుంది ఎన్ని సందర్భాలలో ఎన్నో రకాలుగా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ప్రజల్ని నరకం నుండి హెచ్చరిస్తూ ఉండేవారు ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం ప్రవక్త పదవి పొందిన తొలి రోజుల్లో ఎప్పుడైతే ప్రవక్తకు రెండు వందల పద్నాలుగవ ఆయత్ అవతరించిందోర నీ దగ్గరి బంధువులను నీవు హెచ్చరించు అని అప్పుడు ప్రవక్త సల్ల అసల్లం తమ వంశంలోని అందరినీ పేరు తీసుకొని వంశంలతో ఈ విధంగా అందరినీ దగ్గరికి పిలిచారు వారక్కడ పోగయ్యారు అప్పుడు ప్రాప్త సల్లాహు అలీ వసల్లం ప్రవక్త పదవి దొరికిన ప్రారంభంలో ఏమని హెచ్చరిస్తున్నారు మిమ్మల్ని మీరు నరకము నుండి కాపాడుకోండి మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి మరి ఈ విషయం ప్రవక్త అందరికీ ఒకేసారి ఒకే పదంలో చెప్పలేదు ఆ వంశాల పేరు తీసుకొని కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ నరకం భయపడాలి అని నరకంలో తీసుకు పాప కార్యాల నుండి దూరం ఉండాలని ఉదాహరణకు సహ ముస్లిం ఉల్లేఖించబడిన ఈ హీత్ ప్రకారం రక్షించుకోండి యొక్క సంతానమా అనిఫుసకున్నారు మిమ్మల్ని మీరు నర్కాగ్ని నుండి కాపాడుకోండి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి యాబని అబ్దు మునాఫ్ మిమ్మల్ని మీరు నర్కాగ్ని నుండి కాపాడుకోండి యాబని హాషిం మిమ్మల్ని మీరు నర్కాగ్ని నుండి కాపాడుకోండి యాబని అబ్దుల్ ముత్తలిబ్ మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి చివరికి అప్పుడు తన కూతురైన ఫాతిమ రది అల్లాహు ఆ సందర్భంలో ఇంకా చాలా చిన్న వయసు చెప్పారు నీకు నీవు నరకాగి నుండి కాపాడుకోన మీరు గనక విశ్వాస మార్గం అవలంబించకుంటే నేను బంధుత్వ రూపకంగా మీకు ఏ లాభాన్ని చేకూర్చలేను మరియు అల్లా వద్దా మీరు విశ్వాసులు కాకుంటే నా సిఫారసు మీకు ఏమీ పనికి రాదు రహమన్ మీరు నాకు బంధువులు నేను ఈ బంధుత్వాన్ని కాపాడుకుంటాను కానీ మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకునే ప్రయత్నం చేయండి మహాశైలారా ఈ హరీత్లో కనీసం రెండు రకాల గుణపాఠాలు మనకున్నాయి ఒకటి ప్రవక్త సలహు అల్లిం పేరు ఒక్కొక్క వంశం పేరు తీసుకుని ఎలా హెచ్చరిస్తున్నారో నరకం నుండి గమనించండి మరొక విషయం బంధుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత నొక్కి గమనించండి ఈ తొలి సందర్భంలోనే కాకుండా ఆ తర్వాత ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ప్రవక్త సలల్లాహు అరి వసల్లం ఈ అలోకంలో జీవించారు అనేక సందర్భాలలో ప్రజల్ని నరకం నుండి హెచ్చరిస్తూ వచ్చారు ఒక సందర్భంలో సూర్యగ్రహణమైంది అప్పుడు ప్రత్యేక ఒక నమాజ్ ఉంటుంది కదా ఆ నమాజు చేయించారు ఆ తర్వాత ప్రజల ముందు నిలబడి కొన్ని బోధనలు చేశారు అందులో కూడా నరకం నుండి హెచ్చరించారు ప్రవక్త గారు చెప్పారు నాకు నరకం చూపడం జరిగింది ఈరోజు నరకంలో నేను చూసిన ఏ దృశ్యాలు అయితే ఉన్నాయో వాటి కంటే ఘోరమైన దృశ్యాలు నేను ఎప్పుడూ చూడలేదు మరి నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశారు అని కూడా ఒకసారి ప్రవక్త సలల్లా ఆ సందర్భంలో కూడా చెప్పారు కొన్ని సందర్భాలలో ప్రవక్త సలహా అలెస్ం నరకం నుండి హెచ్చరిస్తూ నరకంలో తీసుకువెళ్ళే కొన్ని పాపాలను కూడా ప్రస్తావించేవారు మరికొన్ని సందర్భాలలో ఫలానా ఫలానా పాపాలు చేసే మనుషులు వారిని నేను నరకంలో చూశాను అని కూడా హెచ్చరిస్తూ ఉండేవారు మహాశేవులారా వివిధ సందర్భాలలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ప్రజలను నరకం నుండి హెచ్చరిస్తూ ఉండేవారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం నరకం నుండి హెచ్చరించడం కాని స్వర్గం విషయంలో శుభవార్త తెలపడం కాని తప్పనిసరి కనుక అల్లాహుతాలా ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారికి ఇలాంటి కొన్ని దృశ్యాలు కూడా కొన్ని సందర్భాల్లో చూపించాడు ఉదాహరణకు ప్రవక్త సల్ అల్లాహు అలైస్ల్లం మేరాజ్ ప్రయాణంలో వెళ్ళినప్పుడు స్వర్గం నరకం రెండిటినీ దర్శించారు స్వర్గంలో ఏ ఏ సత్కార్యాల వల్ల ఎవరికి ఎలాంటి గొప్ప గొప్ప స్థానాలు లభిస్తాయో గొప్ప గొప్ప గృహాలు లభిస్తాయో అవన్నీ కూడా చూశారు అలాగే నరకాన్ని దర్శించినప్పుడు ఏ ఏ పాప కార్యాల వల్ల ఎవరు ఎలాంటి శిక్షలకు గురవుతారో అది కూడా ప్రవక్త సలల్లాహు అలైవసంకు చూపించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త గారు చెప్పారు రుహీతుల్ ఉరీతుల్ జన్నత నరకం మరియు స్వర్గం రెండూ నాకు చూపించడం జరిగింది మహాశివులారా సహీ బుహారీ మరియు సహీ లోని ఈ హీత్ను వింటే మనం కూడా ఏడవకుండా ఆగలేము ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం ఒకరోజు హుతుబా ఇవ్వడానికి ప్రసంగించడానికి నిలబడ్డారు అనసరది అల్లాహుతాలను చెబుతున్నారు ఆ రోజు విన్నటువంటి హుతుబా నేను ఎన్నడూ వినలేదు ఆ హుతుబాలో ప్రవక్త సలల్లాహు అలీ అసలు ఒక విషయం ఇది కూడా తెలిపారు నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిసి ఉంటే మీరు చాలా తక్కువగా నవ్వేవారు మరియు ఎక్కువగా ఏడ్చేవారు ఈ మాట చెప్పిన తర్వాత సహాబాలు ఏడవడం మొదలుపెట్టారు ఎంతగా అంటే వారి మీద ఉన్న దుప్పటి వారి మీద వేసుకొని ఎక్కిల్లు పడుతూ ఏడు ఏడ్చారు ఈ విధంగా ప్రవక్త సలల్లాహు అలూ వసల్లం నరకం యొక్క ప్రస్తావన నరకం గురించి వివరాలు తెలిపేవారు మరొక ఉల్లేఖనంలో ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైసల్లం వారికి తమ సహచరుల ఏదో ఒక విషయం తెలిసింది ప్రవక్త సల్ల అలై సలం హెచ్చరించడానికి నిలబడ్డారు ప్రసంగించారు నరకం గురించి కూడా హెచ్చరించారు అందులో ఈ విషయం చెప్పారు నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు చాలా తక్కువగా నవ్వేవారు ఎక్కువగా ఏడ్చేవారు ఆ తర్వాత సహాబాలు ఎంతగా రోధించారంటే ఎక్కిల్లు పడుకుంటూ వాడు ఏడుస్తున్నారు హజరత్ అబ్దుల్లాబి అల్లాహుతాలా అనూహు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా స్వయంగా నేను విన్నాను లా తన్సౌల్ అజీమైన్ ఆ రెండు మహా విషయాలను మీరు మరచిపోకండి అప్పుడు సహాబాలు అడిగారు వమా హుమల్ అజీమాన్ ప్రవక్త ఆ రెండు మహా విషయాలు ఏమిటి ఏమిటి అవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారో అల్ జన్నతు వల్ నార్ స్వర్గం మరియు నరకం ఆ తర్వాత ప్రవక్త సల్ల అలెసల్లం స్వర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు నరకానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేశారు ఆ తర్వాత బకా ప్రవక్త గారు కన్నీరు కార్చారు ఎంతవరకంటే కళ్ళ నుండి నీరు కారుతూ కారుతూ ఇటు రెండు వైపులా గడ్డం తడిచిపోయింది ఆ తర్వాత చెప్పారు వల్లది నఫ్సు మహమ్మది ఎవరి చేతిలో ఈ మహమ్మద్ యొక్క ప్రాణం ఉందో అంటే అల్లా యొక్క సాక్షి అల్లా యొక్క ప్రమాణం అని భావం ఏ ఏ విషయాలైతే ఈ స్వర్గం నరకాల గురించి నాకు తెలుసో మీకు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలిసి ఉంటే మీరు ఇళ్ళ నుండి బయటికి వెళ్ళిపోయి మట్టి తీసుకొని మీ తరలపై పోసుకుంటూ ఓ అల్లా ఈ నరకం నుండి మమ్మల్ని రక్షించు అని మీరు బొరపెట్టుకుంటూ ఉండేవారు మట్టి పోసుకుంటూ ఇలా చేయాలి అని భావం కాదు అంటే మనిషి నరకం నుండి అంత భయపడి ఉండేవాడు అని భావం అయితే మహాశివులారా ఈ విధంగా ప్రవక్త సలల్లాహు అలైవసం నరకం నుండి వివిధ సందర్భాలలో ఎన్నో రకాలుగా హెచ్చరిస్తూ ఉండేవారు ముసరద్ అహ్మద్ మరియు ముసద్ర లోని మరో ఉల్లేఖన గమనించండి అల్లాహు అక్బర్ ఈ రోజుల్లో ప్రజల మధ్యలో నిలబడి ఇలా నరకం గురించి హెచ్చరించే అవసరం చాలా ఉంది అల్లా ఇలా టీవీల ముందు కూర్చుండి చెప్పేటువంటి మాకు ప్రజల ముందు కూడా నిలబడి వారికి వారిని హెచ్చరించి స్వయంగా మేము భయపడుతూ సత్కార్యాలు చేస్తూ పాపాల నుండి దూరముండి ప్రజల్ని కూడా హెచ్చరించే సద్భాగ్యం అందరికీ ప్రసాదించుగాక గమనించండి నోమాని బులే బషీర్ ఉదయల్లాహోతన చెబుతున్నారు ప్రవక్త సలహు అలం ఒకసారి హుతుబా ఇస్తుండగా ప్రసంగిస్తుండగా నేను విన్నాను ఆ హుతుబా సందర్భంలో అందరు తుకుమున్నారు అందరు తుకుమున్నారు అందరు తుకుమున్నారు నేను మిమ్మల్ని నరకం నుండి హెచ్చరించాను నేను మిమ్మల్ని నరకం నుండి హెచ్చరించాను నేను మిమ్మల్ని నరకం నుండి హెచ్చరించాను అని మూడు మూడు సార్లు పదే పదే సార్లు ప్రవక్త సలహీ వల్లం అవే పదాలు తెలుపుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు బషీర్ అంటారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఈ మాటను ఎంతగా చెప్పారు అంటే ఇక్కడి నుండి దూరం అక్కడ బజార్లో ఉన్న వ్యక్తి కూడా ఒకవేళ వినదలుచుకుంటే వినగలడు ఈ మాట ప్రవక్త గారు చెబుతూ చెబుతూ ప్రవక్త పరిస్థితి ఎలా జరిగిందంటే ఆయన భుజాల మీద ఉన్నటువంటి దుప్పటి కింద పడిపోయి కాళ్ళ వరకు వచ్చేసింది ఇంత ఘోరంగా ప్రజల్ని నరకం నుండి ప్రవక్త సల్లహ అలెస్లం హెచ్చరించేవారు బుహారి మరియు లోని హదీదు ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అల్లెస్ నిలబడ్డారు ఇత్తన్నకున్నకున్న నరకం పట్ల మీరు భయపడండి నరకం మీరు భయపడండి నరకం పట్ల భయపడండి నరకం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి అంటూ ఎలా చూడసాగారంటే ఆ నరకం ఇప్పుడు ప్రవక్త కండ్ల ముందు ఉన్నది ప్రవక్త దానిని చూస్తున్నారు అన్నట్లుగా మాకు ఏర్పడింది ఆ తర్వాత ప్రవక్త గారు చెప్పారు ఇత్తకున్నార్ నరకంతో భయపడండి వలవు విశిక్తి తమ ఒక ముక్క దానం చేసి అయినా సరే ఒకవేళ అది కూడా ఎవరి వద్దనైనా లేకుంటే ఫబి కలి మిన్ పయబ ఒక మంచి మాట చెప్పి కనీసం ఒక మంచి మాటనైనా అంటే విషయం ఏంటి మీరు మీ నోట ఇతరులకు ఏ బాధ కలిగించకుండా మంచి మాట మాట్లాడండి ఈ రకంగా కూడా నరకం నుండి మీరు రక్షింపబడవచ్చు ఇదంతా కూడా విశ్వాసం తర్వాత నమాజ్ తర్వాత అన్న విషయం మరచిపోకండి మహాశివులారా ఎన్ని హదీసులను నేను మీ ముందు పెట్టాలి చాలా విషయాలున్నాయి వాటిలో మనల్ని ప్రభావితం చేయగలిగే విషయాలు ఏవి కావచ్చు అన్నది చూసుకుంటూ మీ ముందు ఉంచే ప్రయత్నం ఏదైతే మేము చేస్తున్నామో మీరు కూడా దీని యొక్క ప్రాముఖ్యతను గమనించి నరకం ఇంత భయంకరమైన విషయమో సరియైన విధంగా తెలుసుకొని ఆ నరకం నుండి రక్షణ పొందే ప్రయత్నం తప్పకుండా చేస్తారని ఆశించడంతో పాటు అల్లా మనందరినీ కూడా రక్షించాలని నన్ను మిమ్మల్ని మన తల్లిదండ్రులందరినీ కూడా రక్షించాలని దువా చేస్తున్నాను మరొక హదీ వినండి ప్రవక్త సలహు అలైవసలం కొన్ని సందర్భాలలో కొన్ని ఉదాహరణలు పోలికలు ముందు పెట్టి కూడా మనల్ని నరకం నుండి హెచ్చరించేవారు మసలి మీ పోలిక అడవిలో ఒక వ్యక్తి మంట కాల్చాడు అలాంటి వ్యక్తి లాంటిది ఆ వ్యక్తి లాంటిది మన పోలిక ఆ వ్యక్తి అడవిలో అగ్ని కాల్చాడు రాత్రి వేళ ఆ అగ్నిని చూసి క్రిమి కీటకాలు చిన్న చిన్న పురుగులన్నీ కూడా దాని చుట్టున తిరుగుడుతూ అందులో పడుతూ ఉన్నాయి ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నాడు అయ్యో చుట్టుపక్కన ఇక్కడ పని కావాలి అవసరం ఉంది అని నేను ఇక్కడ వెలుతురు చేశాను కానీ ఇదేం జరుగుతుంది ఈ పురుగులు ఈ క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా దీని చుట్టూన తిరుగుతూ పడిపోతున్నాయి కదా అని సాధ్యమైనంత వరకు వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాని అవి అతని చేతి మీదు నుండి చేతి మధ్యలో నుండి అతన్ని తప్పించుకొని దాని చుట్టూ తిరుగుతున్నాయి పడిపోతున్నాయి చనిపోతున్నాయి ప్రవత సలల్లా తెలిపారు ఆ వ్యక్తి మాదిరిగా నేను కూడా మీ నడుములను పట్టి నరకంలో మీరు పడకుండా నేను లాగుతున్నాను ప్రజలారా నరకం నరకం నరకం దానిలో మీరు పడకండి అల్లాను విశ్వసించండి సరకం వైపునకు వచ్చేసేయండి అని మిమ్మల్ని మీ నడుములు పట్టి లాగుతున్నాను కానీ మీరు నా నుండి తప్పించుకొని మీ నరకంలో పడుతున్నారు ఇంతటి ఉదాహరణలు ఇచ్చి మనకు నరకం నుండి హెచ్చరించే ఈ ప్రవక్తకే కదా సర్వలోకాల వైపునకు కారుణ్యమూర్తి అని చెప్పడం జరిగింది ఈ విధంగా మహాశువులారా ఇక చివరిగా ఒక హదీర్ తప్పకుండా వినండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలి వసలం నరకం నుండి హెచ్చరించి నరకం నుండి మనం ఎలా రక్షింపబడగలుగుతామో దాని యొక్క మార్గం కూడా మనకు చూపారు అదేమిటి ప్రవక్త సలహా అలం తెలిపారు అందరూ కూడా స్వర్గంలో పోగలుగుతారు కేవలం తిరస్కరించిన వారు తప్ప నానుచర సంఘంలోని ప్రతి ఒక్కరు స్వర్గంలో చేరగలుగుతారు కేవలం తిరస్కరించిన వారు తప్ప ఇక్కడ ఒక భావం ఏమవుతుంది స్వర్గంలో ప్రవేశించడానికి ఎవరు తిరస్కరిస్తారు అందరికీ స్వర్గంలో పోవడం ఇష్టమే కదా అయితే అదే ఆశ్చర్యం కలిగి సహాబాలు కూడా ప్రవక్తను అడిగారు అబాదాలి ప్రవక్త స్వర్గంలో పోవడం నుండి ఎవరు తిరస్కరిస్తారు అయితే ప్రవక్త చెప్పారు మన్ అతో అని దహలల్ జన్న ఎవరైతే నన్ను విశ్వసించి నన్ను అనుసరించి నేను చూపిన బాట నడుస్తూ నేను తెచ్చిన ధర్మాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవితం గడుపుతూ ఉంటారో దఖలల్ జన్ వారు స్వర్గంలో చేరుకుంటారు ఓ మన్ ఫకద్ అబా మరెవరైతే నాకు అవిధేయత చూపుతారో నన్ను విశ్వసించకుండా నాకు వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వారే స్వర్గాన్ని తిరస్కరించిన వారు స్వర్గంలో చేరరు వారి స్థానం నరకం అవుతుంది అని మరొక హదీతిలో ఉంది సహీ ముస్లిం షరీఫ్లో ప్రవక్త సల్లల్లాహు అలైస్ తెలిపారు నా గురించి విన్న ఏ వ్యక్తి కూడా అతను యూదుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా సరే విశ్వసించకుండా ఉంటే అతడు తప్పకుండా నరకంలో ప్రవేశిస్తాడు అని అందు గురించి మహాశయులారా నరకం నుండి మనం హెచ్చరిస్తూ ఉండాలి నరకం గురించి మనం చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి మరియు నరకం నుండి రక్షణకు ఒకటే ఒక ముఖ్య మార్గం అదేమిటి శాంతిపరమైన మార్గం శాంతి మార్గం దాన్ని మనం అవలంబించాలి అదే ఇస్లాం ధర్మం ఏకేశ్వర ఉపాసన ఏక యొక్క ఆరాధన ప్రవక్త మహమ్మద్ సల్లాహిస్లం వారి ఆదర్శాన్ని పాటించడం అల్లా తాల మనందరినీ కూడా నరకం రక్షించుగాక అస్సలం వాలీ వర